నాలుగొందల ముఫై తొమ్మిది దైవంబవు కర్తవూ నీవే హరి తలచిన తలపులు దైవయోగములు కలిగిన చేతలు కర్మమూలు వెలసిన దేహము విషయాధీనము ఇలా నూగాదనా నెవ్వడానయ్యా జిగింద్రియములు చిత్తూ మూలము మాయకోదను మాయకోదనుగుణము జగతి ప్రాణములు సంసారబంధము ఎగదిగా నాడగా నెవ్వడనయ్యా శ్రీ తరుణీశ్వర శ్రీవేంకటాపతి ఆ తుమాయిదినీ నీ వికా నెట్టైన జేయుము ఏ తలా పోతకు